ం స్మృతి స్మృతిపురాయం నమాదాశంకరం యోగ శంకరం ఓం యొక్క నిశ్వాసిం వేదాయుదే జోిలం జగత్ నిర్మేతమహం వందే విద్యా నిరూప ఈ మాయాేమిటి అనే విషయంలో జనులు దీని విషయమై ఈ విధమైన అభిప్రాయమును కలిగి ఉన్నారు లోకారే ఎలాగంటే స్పష్టంగా ఉంది కనబడుతోంది ఉంది స్పష్టంగా ఉంది ఉంది అని మనం నిర్ధారణగా చెప్పగలుగుతాము అటువంటి దాన్ని సత్యము అంటారు అది లేదు లేదు లేదని తెలుస్తూనే ఉంది లేదని కూడా స్పష్టంగా తెలుస్తూ దానిని అసత్యము అని బట్టి సత్యాసత్యముల విషయంలో సమస్య లేదు సత్యము సత్యమే అసత్యము అసత్యమే ఈ మధ్యలో ఉంటుంది ఈ సత్యానికి అసత్యానికి మధ్యలో ఉంటుంది మాయా అది ఎలాగంటే అది స్పష్టంగా కనబడుతూ ఉంటుంది సుస్పష్టంగా భాషిస్తూ ఉంటుంది భాషిస్తూ ఉంది కాబట్టి ఉందని మనం అనుకుంటాం ఏదైనా చూస్తే ఉండదు దాన్ని మాయంట ఇప్పుడు మీరు గమనించండి ఇప్పుడు ఆవుకి కొమ్ము ఉంటుంది అది సత్యము కుందేటికి కొమ్ము ఉండదు అది అసత్యము ఈ రాడు ఉన్న చోట పాముని చూసినప్పుడు ఆ పాము వీడు స్పష్టంగా చూస్తాడు చాలా స్పష్టంగా చూస్తాడు ఒకప్పుడు నిజమైన పాము కంటే కూడా స్పష్టంగా చూస్తాడు ఇంకా నిజమైన పాము కొంచెం ఇచోటూగా భాషించవచ్చు కానీ ఈ కల్పితమైన పాపం మాత్రం సుస్పష్టంగా భాషిస్తూ ఉంటుంది భయపడతాడు ఎంత భయపడడానికి అవకాశం ఉందో అంతా భయపడతాడు అంతల్లాగా కనబడుతో అంత భయాన్ని కలిగిస్తూ ఉన్నప్పుడు ఆ పాము అక్కడ ఉండాలి ఇందని అమ్ముకుంటాం కదా భయపడుతున్నట్టుంటేదే కదా కానీ ఉండదు తీరా పరిశీలిస్తే ఉండదు దానిని మాయా అవిద్య అజ్ఞానము అని పేరు కదా అవిద్య అని మాయా అంటే అదేదో గొప్పగా వినపడుతున్నాం అవిద్య అంటే అజ్ఞానము అంటే అంత గొప్పగా వినపడుతుంది ఈ మాయా ఈ అవిద్య అనేది ఒక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్ అలాగే తరాలు తరాలు తరాలు ఆ అవిద్య యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు జనాలు నేను ఎప్పటికీ మరువలేను విస్మరించ శక్తి కాదు కన్యాశుల్కంలో గురదాడప్పారావు గారి కన్యాశుల్కంలో దెయ్యం వచ్చిందని ఆ దెయ్యం పట్టుకుందని ఇతను వైదికుడు వేదం చదువుకునేవాళ్ళు ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు బాణామతిని అదని అదని చదువు సంధ్యా లేని ఇల్లిటరేట్ పీపుల్ అనుకోవటం లేరు వేదంతో చదువుకునే రోజు నమస్తే రుద్రమణి వాళ్ళు అంటూ రుద్రాభిషేకం చేసేస్తో శివుడికి లింగానికి అభిషేకం అది చేసేస్తూ అలాంటి వాడు ఆ నాటకంలో అతడు దేయం పట్టిందని భయపడతాడు అప్పుడు భూత వైద్యుడు కగులు పడతాడు ఆ భూత వైద్యుడు ఇల్లిటరేట్ అతను ఇల్లిటరేట్ అంటే ఇల్లిటరేట్ వేదం చదువుకున్నాయని ఈ వేదం చదువుకున్నాయని పట్టిన దెయ్యాన్ని వదలగొట్టడానికి ఆ భూత వస్తాడు వాడు వచ్చి వేప కట్టలు ఇవేమి పట్టుకొచ్చి పెట్టి ఎంత అల్లది అంత అల్లది ఆఖరికి ఆ పొగని సీసాలు పడతాడు పొగని ఈలో సీసా పెడితే పొగ సీసాలు ఎక్కదు ఆ సీసాని మూత బిగి ఆ సీసాలో పొగ చూపించి ఇదిగో దియమంటాడు మరి ఏం చేస్తావంటే మూత బిగిన సార్ గట్టిగా లేకపోతే పైకి వచ్చేస్తాడు మరైతే బిగించి బిగించి మూత గట్టిగా బిగించాలని చెప్తూ ఉంటాడు వీడు మూత గట్టిగా బిగిస్తాడు అప్పుడు ఆ సీసాని ఇలా తీసుకుని సంఖ్యలో కదా ఆయన నువ్వు ఆ సీసానికి సంఖ్యలో వేసుకో ఎక్కడ ఉంచకూడదు అని ఆయనకి భయం అంటే వీడు ఆ ఒక పెద్ద బియ్యప్ప స్థాని ఎత్తినట్టుగా ఎత్తుతాడు ఏమీ ఉండదు వాడు అలా నటిస్తాడంటే ఎత్తి సంఖ్యలో పెట్టుకుని ఈ దయ్యాన్ని భూస్థాపితం చేయాలి లేకపోతే మళ్ళీ వచ్చి నిన్నే పట్టుకుంటున్నది అని చెప్తారు అంత దాకా చేసిన కర్మకు వంద రూపాయలు తీసేసుకుంటాడు కర్మ ఏమిటి వాడు తలకంట ఈ భూస్థాపితం చేయడానికి ఇంకో యాభై రూపాయలు ఉంటాడు ఆ రోజుల్లో యాభై రూపాయలు ఇంకా చాలా ఎక్కువ ఎందుకు యాభై ఎందుకంటే చాలా లోతుగా పాటి పెట్టాలి లేదా మళ్లీ పైకి వచ్చి నిన్నే పట్టుకుంటాను ఆ సరే అయితే లోతుగానే రూపాయలు ఇస్తాడు వాళ్ళ జేబులో పెట్టుకునే శ్రీసా పట్టుకుని పెట్టుకుపోతుంది ఈ రకమైన అజ్ఞానము అక్కడ భూతం అనేది ఏదో ఉంది అనే అజ్ఞానము ఇది కొన్ని తరములు చదువుకున్న వాళ్ళతో సహా తరం మీద తరం తరం మీద తరం అలాగే ఉండిపోయింది అది ఏమిటంటే ఎందుమంటారు అవిద్య మహామాయ సో కాబట్టి అక్కడ దెయ్యం ఉన్నట్లు వీడు బాధన చెయ్యడమే తప్ప అక్కడ ఏమీ ఉండదు అలాగే ఇంద్రజాలము ఇంద్రజాలంలో మంచి ట్రిక్ ఉంటాయి వాడు ఏం చేస్తాడంటే అమ్మాయిని టేబుల్ మీద పొడుక్కబెడతాడు పొడుకోబెట్టి రంపను తీసుకుంటాడు మెషిన్ మెషిన్ రంపన్ తీసుకుంటాడు అదే దాంతో ఆ అమ్మాయిని కోసేస్తాడు రెండు ముక్కల కింద అమ్మాయిని కోసేయడమే కాదు టేబుల్ని కూడా కోసేస్తాడు ఈ ముక్క ఇటు ఆ ముక్క ఆ టేబుల్ ను లాగేస్తాడు ఈ ఇటు ముక్క ఇటు వస్తుంది అటు ముక్క వస్తుంది కోసేప్పుడు పడే రక్తాన్ని చిన్న పడే అల్లగా చెడిపోకుండా ఉన్న బకెట్ పెడతాడు ఆ బకెట్ లో పట్టి ఆ రక్తం అంతా కూడా పోసేస్తున్నాడు చూసిన మొత్తం ఆడియన్స్ ఐదు మంది అలా చూస్తూ ఉంటారు ఆడియన్స్ అంతా కూడా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ రక్తం బకెట్ ఈ టేబుల్ ముక్కలు ఆ అమ్మాయి ముండెము అవన్నీ వెనక్కి పట్టుకెళ్ళిపోయిన తర్వాత లాగేస్తారు వెనక్కి తీసుకెళ్ళిపోతారు అప్పుడు ఆ అమ్మాయి పేరు పెట్టి పిలుస్తాడు ఆడియన్స్ వెనక్కల నుంచి మరి ఇప్పుడు దాకా ఏంటి ఈ ఎంత పవర్ఫుల్ ఉంటేది వాడు అడ్వైజ్ చేస్తాడు ఎవలైనా భయస్వభావం కల వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళిపోండి ఈ పర్టికులర్ ఎపిసోడ్ కు ఉండదు తర్వాత గుండె హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి గర్భవతులైన స్త్రీలు ఎవరైనా అంటే అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ ఉంటే మీకు కష్టం కలిగే ప్రమాదం ఉంది వాళ్ళు కూడా వెళ్ళిపోండి అని సలహా చెప్పి చేస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా భయాన్ని పొంది ఆ భయం చేత ప్రభావితులై హార్ట్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉన్నది అని తగ్గట్టిగా ఉంటుందండి ఆ ప్రోగ్రామ్ తిరా చేస్తే ఏమీ లేదు పులక్కి ఏమీ లేదు అక్కడ ఇంద్రజాల సో కాబట్టి ఈ మాయకి మాయ గురించి జలుగు ఇటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాను దీన్ని ఇంకొక మాట చెప్పేసి నేను ఆ శ్లోకం ముగిస్తాను అదేమంటే అస్థి సిద్ధము భాతి సిద్ధము అని రెండు రకములు అంటే రెండు కేటగిరీస్ ఉన్నాయి అస్థి సిద్ధము భాతి సిద్ధము అంటే సిద్ధము అంటే సిద్ధించినది అది ఎలా సిద్ధించింది భాతి సిద్ధము అంటే కనబడుతూ కాబట్టి ఉందనుకుని సిద్ధించింది అస్థి సిద్ధము అది ఉంది కాబట్టి ఉందని సిద్ధించినది ఏ వస్తువైతే భాతిద్ధము అస్థిసిద్ధము కూడా అవుతుందో అది సత్యము ఏ వస్తువు ఏదైతే భాతి సిద్ధము కాదు అస్థిసిద్ధము కూడా కాదు అది అసత్యము ఆ రెండు కేటగిరీలు మీకు తెలుస్తూనే ఉన్నాయి మధ్యలో ఏదైతే భాతి సిద్ధమై అస్థి సిద్ధము కాదో అది మాయా అర్థమేం సో విస్పష్టం భాసతే కాబట్టి అది భాతి సిద్ధము నా నిరూపతు అది ఎదమిముగా నిర్ధారించుటము శక్యము కాదు అంటే అస్థి సిద్ధము కాదు అటువంటి దాన్ని మాయా ఓకే ఇప్పుడు పదచ్చేదాం నా నిరూపే ైతే నిజమిర్ధారీంచుక్యా చాయీ విస్పష్టం ప్రకాశించును సా అది మాయా ఇంద్రజాలము మొదలకు వాటి ఎందులు సంప్రతి పేగివే తెలుసుకున్నారు సంప్రతి పేదంటే లిట్టులో ఉంది ఈయన లిట్టులో ఎందుకు పెట్టాడు దాంట్లో ఏదైనా సంప్రతి పేద అంటే ఆ లిట్టికి ప్రత్యేకమైన అర్థం ఏం లేదు సంప్రతిపన్నా అర్థం ఆ శ్లోకం మేతల కోసం సంప్రతి సో తెలుసు కదండి శ్లోకం అనర్థం నీప్యాస్పష్టం భాసతే నిరూపర అజ్ఞానం ఇప్పుడు ఈ రజ్జు సర్పమే తీసుకోండి రాదు ఉంటుంది కానీ పాపం మీరు కనబడదు రజ్జు సర్పం దీని మీద కొంత విచారం మీరు చేయొచ్చు చేయాలి అక్కడ ఉన్నది త్రాడు కదా పాము లేదు కదా కానీ మీకు పాము ఎందుకు కనపడింది అనే ప్రశ్నని మరి వ్యాఖ్యానం చేయాలి ఇప్పుడు త్రాడు పామును పోలి ఉంటుంది లేకుంటే రివర్స్ పాము త్రాడుని పోలి ఉంటుంది అని మీకు తెలుసు లోకంలో త్రాడులు ఉంటాయి అనే సంగతి మీకు తెలుసు ఉండాలి పాములు ఉంటాయి అనే సంగతి కూడా తెలుసుండాలి పాము త్రాడుని పోలి ఉండును అని కూడా మీకు తెలుసు అన్ని తెలుసుంటేనే మీకు పాము కనపడుతుంది లేకపోతే పాము కనపడు పామె కనపడుతుంది ఆ పోలి ఉండాలి త్రాడు చూసి ఏనుగని ఎవడో అనుకోడు త్రాడు చూసి పాము అనే అనుకుంటుంది జస్ట్ కదా కాబట్టి పామే కనపడుతుంది తప్ప ఏనుగు కనపడదు కనుక ఏమిటి అసలు ఈ పాము ఎలా కనపడింది దాని మెకానిజం ఏమిటి ఇప్పుడు కనపడింది అంటే ఓ మెకానిజం ఉండాలి కదా ఇప్పుడు ఘటము కనపడింది ఎలా దాని మెకానిజం ఏమిటి అంటే ఘటం మీద కాంతి పడింది ఆ కాంతి కంటలో రెటీనా మీద పడింది అక్కడ రెటీనా నుంచి బ్రెయిన్ వెళ్ళింది అక్కడ ఘట జ్ఞానం కలిగింది అని స్థూలంగా మనం చెప్పవచ్చు అలా చెప్పడానికి వీల్లేదు పాము గురించి స్వామి మీద కాంతి పడింది ఆ కాంతి రతీనా మీద పడింది అక్కడి నుంచి బ్రెయిన్ కు వెళ్లి సర్ప జ్ఞానం కలిగింది అని చెప్పచ్చా చెప్పడానికి వీర్లేదు ఎందుకంటే అక్కడ సర్పం లేదు అంటే ఇది ఇది వర్క్ సర్పం లేదు ఇప్పుడు కాంతి దేని మీద పడింది రజ్జువు మీద పడింది కాంతి రజ్జువు మీద పడింది ఆ కాంతి కంట్లో పడింది కాబట్టి మీకు రజ్జు జ్ఞానం కలగాలి కానీ ఎక్కడి నుంచి ఈ సర్వ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని మరి వ్యాఖ్యానం చేయాలి చెప్పాలి ఎలా పోతా అంటే ఒకళ్ళు అన్నారు ఈ పాము అక్కడ అడవిలో ఉంది లేకపోతే తుప్పల్లో ఉంది అక్కడ ఎక్కడో దూరంగా ఉన్న పాము ఈ త్రాడుపై ఇక్కడ కనపడింది అని అన్నారు అంటే వినడానికి బాగానే ఉంది కానీ శాస్త్రకారులు ఒప్పరు ఎందుకంటే ఎక్కడో తుప్పల్లో ఉన్న పాము తుప్పల్లో కనపడాలి కాని ఇక్కడ కనపడవేంటి ఆ దేశానికి ఈ దేశానికి దేశమంటే తోట ఆ తోటికి ఈ చోటుకి మధ్యలో చాలా ఓ మైలు రెండు మైలు దూరం ఉండగా ఆ దూరం అంతా కూడా మింగేసి ఆ దూరం అంతా అంతర్ధానం అక్కడ ఉన్న పాము ఎక్కడెందుకు కనపడుతుంది కాబట్టి ఈ విధంగా చెప్పడానికి వీలు అలా చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసునండి వాళ్ళని తాత్తికులు అదే నైయాయికులు వైశేషికులు అని రెండు వర్గాలు ఉన్నాయి రెండు ఆచార్యులు దార్శనికులు ఫిలాసఫర్స్ అన్నమాట మతం కాదు ఫిలాసఫీ సో ఇద్దరు కూడా అలాగే చెప్పారు ఎక్కడో ఉన్న పాము ఎక్కడ కనపడింది అని చెప్పారు ఎక్కడో ఉన్న పాము ఇక్కడెందుకు కనబడుతుంది అనే సందేహం అనే శంక లేకపోతే అనే దోషము వాళ్ళ సిద్ధాంతంలో ఉండనే ఉన్నది ఆ సిద్ధాంతానికి అన్యథాఖ్యాతి అని చెప్పారు ఖ్యాతి అంటే జ్ఞానం అన్యథ అంటే ఎక్కడో పడి ఉన్న పాము ఇక్కడ తెలిసింది అంటారు అది ఒప్పుకోడు అది వాళ్ళు అలా వ్యాఖ్యానం చేస్తారు కానీ దానిని ఒప్పదు అలా వ్యాఖ్యానం చేసిన వాళ్ళు ఎవరో తెలుసినా పెద్ద పండితులు ఉదయనాచార్యులుని నయ్యా న్యాయ శాస్త్రంలో చాలా పెద్ద పండితుడు కణాదుడు అనే కణాదుడు వైశేషిక శాస్త్రంలో పెద్ద విద్వాంసుడు ప్రశస్త పాదుడు అనే వీళ్ళందరూ భాష్యాలే రాసినటువంటి పెద్ద పెద్ద పండితులు వాళ్ళు వ్రాసిన పుస్తకాలు చదవడానికి పదేళ్లు పడుతుంది ఆ పుస్తకాలు చదివి వాళ్ళు చాలా కొద్ది ఉన్నారు శృంగేరిలో చదువుతూ ఉంటారు ఎందుకంటే శృంగేరి పెద్దస్వామి ఈ పుస్తకాలు నన్నింటినీ బాగా చదివినా ఆయనే పాఠం కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు ఇదే పాఠం చదువుతూ ఉంటారు ఈ ఆచార్యులు వ్రాసిన గ్రంథాలని చదువుతారు దాన్ని న్యాయము అంటారు న్యాయశాస్త్రం వాళ్ళు చెప్పారు ఇలాగే కోరి వీళ్ళతో సది అంత పండితులు అయ్యి ఉండి ఇలా ఇలా చెప్పారండి అతని మీద అలాగే ఉండే అలాగే చెప్పారు దాని మీద వాళ్ళు ఏదో వ్యాఖ్యానం చాలా చేస్తారు నేను మీకు సరళంగా సంగ్రహంగా చెప్తున్నాను ఇంకొకళ్ళు అన్నారు వీడికి పాము జ్ఞానం ఉన్నది ఉన్నదా ఉంది అది లోపల ఉంది రజ్జు జ్ఞానం ఉన్నది అది లోపలే ఉన్నది ఆ రజ్జు జ్ఞానానికి ఆ పాము జ్ఞానానికి మధ్యలో కలగాపులకం అయిపోయి వీడు పాము చూశాడు అని ఇది చెప్పిన వాళ్ళు కర్మ మీమాసం కర్మమీమాంసకులు అంటే వాళ్ళు సూత్రకారుడైన జైని వార్తీకారుడు కుమారుల భట్టు తర్వాత భాష్యకారుడు శబరస్వామి ఇంకొక వర్గం కుమార దేంట్లోనే మీమాంసల్లోనే ప్రభాకర మిశ్వరుడు వీళ్ళందరూ చాలా ప్రగతిపెడ్ ఇంకా తర్వాత కాలంలో వచ్చిన అపదేవుడు ఖండదేవుడు మొదలైన పెద్దలు మహా విద్వాంసులు అందరూ కూడా అలా చెప్పారు లోపల పాము జ్ఞానము ఉన్నది సర్పజ్ఞానము ఉన్నది సారీ సర్ప జ్ఞానము ఉన్నది రజ్జు జ్ఞానము ఉన్నది సర్పజ్ఞానము సత్యమే సర్పముందిగా సర్ప సర్పము సత్యం కదా దాంట్లో అసత్యమే ఉంది రజ్జు జ్ఞానము సత్యమే కాబట్టి జ్ఞానంలో అసత్యం అనే వాళ్ళు జ్ఞానం అంటే వాళ్ళకి ఎక్కువ పెరిగితుంది జ్ఞానంలో దోషమేం లేదు రజ్జు జ్ఞానం ఇన్ ఎక్స్టల్ కరెక్ట్ సర్పజ్ఞానము ఈజ్ ఆల్సో కరెక్ట్ ఇన్ బట్ ఆ రెండింటికి ఉండే తేడా తెలుసుకోలేకపోవడం చేత రజు జ్ఞానము అయిపోయి వీడికి సర్పజ్ఞానం కలిగింది అని చెప్పారు దాని మీద అనేక అబ్జెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు సర్పజ్ఞానము రజ్ జ్ఞానము అయిపోతే ఓసారైనా రజ్జు కలగాలి కదా అప్పుడప్పుడు రజ్జు జ్ఞానము అప్పుడప్పుడు కలగాలి కదా వీడికి ఎప్పుడూ సర్పజ్ఞానమే ఎందుకు ఇప్పుడు పొరపాటు చేసే దాంట్లో కూడా ఒకప్పుడు ఇలాంటి పొరపాటు చేయొచ్చు ఒకప్పుడు అలాంటి ప్రొప్పి ఫిఫ్టీ ఛాన్స్ ఉంది కదా అని ఒక అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు ఇంకా దీని మీద చాలా విచారం ఉన్నది ఇది కూడా లోతుగా వాళ్ళు వ్యాఖ్యానం చేశారు నేను మీకు సంగ్రహంగా చెప్పాను ఆ విధంగా ఇంకో వర్గం వాళ్ళు చెప్పారు మూడో వర్గం ఉంది వాళ్ళు శూన్యవాదు వాళ్ళు ఏమన్నారంటే రజ్జువు లేదు సర్పమూ లేదు అంత శూన్యమే లేని రజ్జువు నందు లేని సర్పము కనపడింది అని చెప్పారు ఉన్న రజ్జువు నందు లేని సర్పము కనపడింది అని మనం అనుకుంటుంటే వాళ్ళు లేని రజ్జువునందు లేని సర్పము కనపడినది అసఖ్యాతి అని ఇంకొక వాళ్ళు వర్గం ఈ రకంగా ఆ సర్పము కనబడుట అనే అనుభవాన్ని వ్యాఖ్యానం చేసి ఈ విధంగా ఆ అనుభవం మీకు అని నిరూపించే ప్రయత్నాన్ని అనేక మంది విద్వాంసులు చేశారు ఏ లాభం అటువంటి ప్రయత్నం ప్రతిసారి కూడా అది ఫెయిల్ అయిపోతుంది ఆ ప్రయత్నంలో మళ్లీ అజ్ఞానమే అనుభవానికి వస్తోంది ఇది బాగా కరెక్ట్ దీన్ని వీడు వ్యాఖ్యానం చేశాడు అని చెప్పే పరిస్థితి ఏ వ్యాఖ్యానానికి కూడా లేదు కాబట్టి ఈ మాయను ఈ అజ్ఞానమును నిదమిత్తముగా వర్ణించుతారు మహావిద్వాంసులకు కూడా సంభవము కాలేదు అని అంటున్నాడు అర్థమేమి కదండి పదచ్ఛేదం నిరూపం అందరూ పండితైరీ పండితుల చేత కూడా నిరూపించుటకు ఆరే సతి సతి పెట్టుకోవాలి అక్కడ దాని సతి శబ్దమే కాదు ఆరంభించబడగా తేషాం వారికి పురత ఎదుట కావో కొన్ని కక్షసు కలయలున్నది అంటే వీడు వ్యాఖ్యానం చేస్తాడు చేసిన వ్యాఖ్యానంలో మళ్ళీ అజ్ఞానమే వీడికి అనుభవానికి ఒక రకమైన వ్యాఖ్యానం అదొక కక్ష కక్ష అంటే తరగతి ఒక తరగతి వ్యాఖ్యానం చేస్తాడు కక్షా సంస్కృత పదం కక్ష కట్టేడు అది కాదు అది తెలుగు అది సంస్కృతంలో అర్థం లేదు తెలుగులో ఉన్న కాబట్టి ఈ అనే మాటని ఇది తెలుగులో కక్ష కట్టేడు మీరు ప్రథమ కక్ష్య ద్వితీయ కక్ష్య అనే మాట చూసారా మొదటి తరగతి కక్ష్యా కక్ష అన్న ఒకటే సంస్కృతంలో తెలుగులో కాదు కాబట్టి అనేక తరగతులుగా వీళ్ళ వ్యాఖ్యానం మనకు కనబడుతుంది వాటి అన్నింట్లోనూ కూడా ఆ అజ్ఞానమే మనకి భాషిస్తూ సో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ బాగా వ్యాఖ్యానం చేశాడు వీళ్ళు ఈ మాయను వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తారు ఈ విద్వాంసులు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే కొంత దూరం బాగానే నడుస్తుంది కొంత దూరం వెళ్లేప్పటికి అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోతూ ఉంటారు దాన్ని యథమిత్తంగా చెప్పలేకపోతారు అట్ వన్ స్టేజ్ ఆర్ అదర్ ది సైంటిస్ట్ ఆర్ ది థింకర్ ఫేస్ ఆఫ్ మిస్టరీ అక్కడ వాళ్ళు అజ్ఞానంలో పడిపోతారు మాయ లేక అజ్ఞానమును వ్యాఖ్యానించడానికి మొదలు పెట్టి కొంత దూరం బాగానే వెళ్ళి అక్కడ ఏదో ఒక లెవెల్లో మళ్ళీ అజ్ఞానంలోనే కూరుకుపోతున్నారు అంతే తప్ప ఆ మాయను ఆ విద్యను లేక అజ్ఞానమును విధమి నిరూపించడం ఈ పండితుల వల్ల కూడా అభూత లేదు మీరు ఈ సందర్భం అటువంటిది కనుక చెప్తున్నాను మీకు తెలిసే ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఈ మాయ అనేది అవిద్య మాయనే అవిద్య అని అంటాము లేదా జ్ఞానం ఈ అవిద్య అనేది భావరూపమా అభావ రూపమా అని ఒక పెద్ద దెబ్బలాట్ దాన్ని అచ్చతెనుగులో చెప్పాలంటే ఈ అవిద్య అనేది ఉందంటావా లేదంటావా భా రూపము అంటే ఉన్నది దానికి ఒక రూపం ఉన్నది ఉన్నదే లేనిది ఇప్పుడు మీ మీరు అర్థంలో చూసుకున్నప్పుడు మీ ముఖం మీద మీకు ఒక మత్స కనపడింది అనుకోండి ఇప్పుడు ఈ మత్స్య ఉన్న మత్స అయితే ఏం చేయాలి లేని మత్స అయితే ఏం చేయాలి ఉన్న మత్స అయితే సబ్బు పెట్టి ముఖం కడుక్కుంటే పోతుంది అది లేని మత్స అనుకోండి అంటే లేకుండా కనపడింది అనుకోండి దానికి మీరు సబ్బు పెట్టి కడుక్కోకర్లేదు లేదని తెలుసుకుంటే సర్ ఆ పాయింట్ స్థానంలో అజ్ఞానం పెట్టండి అవిద్య ఇప్పుడు మీకు అవిద్య కలదు మీరు సంసారంలో ఉన్నారు కదా సంసారంలో ఎందుకు ఉన్నారు ఆత్మజ్ఞానం లేకపోవడం చేత ఆత్మజ్ఞానం ఎందుకు లేదు అవిద్య అవిద్య వల్ల ఇంటికి అవిద్య ఉన్న విద్య అవిద్య అంటే ఉన్న అవిద్య అందాము ఉన్న అవిద్యను ఎందుకు అనాల్సి వస్తుంది అవిద్య ఉంటేనే శాస్త్రం చదివి అవిద్యను పోగొట్టుకోవడం అనే ప్రయత్నము సార్థకము కదా అవిద్య లేదనేస్తే ఇంకా మీరు నేను ఈ శాస్త్రం ఒకడు పాఠం ఎందుకు ఇంకొకటి ఎందుకు అవిద్యను పోగొట్టడం కోసమే కదా ఈ ప్రయత్నం అంతా కూడాను కాబట్టి అవిద్య ఉన్న విద్యే అవ్వాలి వాడు మత్సను చూసి సబ్బు పెట్టి ముఖం కొడుకుంటుంటే అది లేని మత్సం అనుకోవాలా ఉన్న మత్సనుకోవాలా ఉన్న మత్స్సరే అనుకోవాల్సి కాబట్టి అవిద్య భావరూపము అని చెప్పాలి ఇలా చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసిన విద్యారణ్య స్వామి ఈయన తర్వాతి కాలంలో వచ్చినటువంటి విద్వాంసులు వైపు వేదాంత విద్వాంసులు ఎవరెవరు ఆనందగిరి అనేక గ్రంథాలకు వ్యాఖ్యానం రాసిన ఆయన మధుకూడన సరస్వతి తర్వాత ఆధునిక కాలంలో వ్యాఖ్యానాలు పుస్తకాల అనంతకృష్ణ శాస్త్రి గారు ముదుగున్న వెంకటరామ శాస్త్రి గారు మొదలైన విద్వాంసులు అందరూ కూడా మన గారు కూడా ఈ అవిద్య భావరూపము అని చెప్తూ ఉంటారు కూడా అలాగే చెప్తారు ఏమంటే శృంగేరి స్వామి గురించి చెప్పి ఇంకో స్వామి గురించి చెప్పలేదంటే ఇల్లిటరేట్స్ గురించి ఏం చెప్తారు లిటరేట్స్ గురించి చెప్తున్నాను అవిద్య భావరూపమా అభావ రూపమా అనే దాని మీద ఒక ప్రశ్నకి సమాధానం చెప్పే అంత పాండిత్యం ఉండాలా కదా ఏ పాండిత్యం లేని వాడిని ఏం కోర్టు చేస్తాం శృంగేరీ స్వామి చాలా పెద్ద విద్వాంసులు కనుక వాళ్ళు మాట చెప్తున్నారు ఆ ఈ పీఠాధిపతుల్లో మఠాధిపతుల్లో ఎక్కడా లేరు అంటే అది మిగతా వాళ్ళు ఈ స్వామిలా చెప్పారు ఆ స్వామి అలా చెప్పి ఏమీ లేదు ఈ స్వాములందరూ పూజలు చేయడానికి పొరకొచ్చే స్వాములే కానీ ఇటువంటి విషయంపై వ్యాఖ్యానం చేసే సామర్థ్యం ఉన్న కాదు కాబట్టి వీళ్ళందరూ కూడా అవిద్య భావరూపము అని చెప్పారు అవిద్య భావరూపము కాదు అభావరూపము అంటే లేని మత్సని పోగొట్టుకోవడమే అని చెప్పిన వాళ్ళకుండే ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉన్నాయి అని చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసిన ప్రధాన పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో కొన్ని పేర్లు చెప్తున్నా రామానుజాచార్యులు అలా చెప్పారు దాన్ని ఖండించి అవిద్య భావరూపం అని చెప్పిన పెద్ద విద్వాంసుడు బెల్లంకుండా రాధరాయి కలిగారు ఆయన ఆ పేరుకి ఎప్పుడు మర్చిపోయారు అది ఇప్పుడు యాడ్ చేశారు అభావ రూపము అని చెప్పిన వారు రామానుజాచార్యులు హోలే నర్సీపు సచ్చిదానందేంద్ర సరస్వతి చాలా పెద్ద పండితుడు ఆయన నిజానికి రామానుజాచార్యుల కంటే సచ్చిదానందేంద్ర పెద్ద పండితుడు రామానుజాచార్యులు ఈ రకమైన ఆయన తిరుపతి చాత్తు మురై తిరుమంజనం ఇత్యాది ఆ వ్యవహారం ఇచ్చారు అంతా కూడా థియలాజికల్ వ్యవహారం ఎక్కువ మరి అసలు దీని గురించి మాట్లాడబోతే మనకి రాదనుకుంటారని దీంట్లో ఏదో ఒక చెప్పి చెప్తుండొచ్చు కను సందర్భం వేరు కానీ మొత్తానికి ఆయన కూడా ఒక ఫిలాసఫర్ అనే ఒక ప్రతిష్ట కలదు ఆయన చెప్పారు ఇలాగా దాని గలంకుండా వాళ్ళు సునాతనతం కింద ఖండించి పెట్టారు కూడా కాబట్టి అవిద్య స్వభావ రూపము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో వేదాంత శాస్త్రాన్ని పాఠం చెప్పిన వాళ్ళలో సచ్చిదానందేంద్ర సరస్వతి శిష్యులయ్యుండి విద్వాంసులయ్యుండి అవిద్య అభావ రూపము అని పాఠం చెప్పేటువంటి వాళ్లలో ప్రకాశానందేంద్ర గారు మీరు మీరందరూ చూశారు ఆయన ఆయన పేరు మనం చెప్పవచ్చు ప్రబుద్ధానంద అనే ఆయన ఢిల్లీలో ఉన్నారు ఆయన పేరు చెప్పవచ్చు విశాఖపట్నంలో స్వరూపానందేంద్ర అని ఒక ఆయన ఉన్నారు మీరు వింటూ ఉంటారు ఆయన సినిమా నగర్ లో ఫిలిం నగర్ లో ఆయన పెద్ద స్వామి శారదా పీఠం అని అన్నారు విశాఖపట్నంలో దానికి సుంధేరి వారు చేశారు శారదా పీఠం కృషి కృష్ణలో ఆశ్రమం ఉంది ఆయనకి నేనంటే చాలా ప్రీతి కూడా నేను ఆయన పాపం ప్రీతి చూపించినందుకు ఆయన చుట్టూ తిరిగితే నాకు కొంత లాభం కలిగి అలాంటిది ఏమీ చేయలేదు శ్రీరామ్ గారు కొంత ఎడిక్ట్ చేస్తారు ఈ మాట కనుక టైం నోట్ చేసుకోండి సిక్స్ థర్టీ ఆ టైంలో ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళని మనం ఎందుకు ఉటంకించాలి ఆల్రెడీ ఉటంకించారు కాబట్టి ఎక్కువ కోరుతున్నాను సో ఆయన కూడా వేదాంతాన్ని పాఠం చెప్తూ ఉంటారు స్వరూపాలను నిజంగా ఆయన కూడా అవిద్యాభావ రూపం అనే చెప్తారు ఆయన రాసిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో కూడా అలాగే రాస్తారు తర్వాత సర్వాత్మ చైతన్యానం ఏదో పేరుతో ఒక ఆయన ఏలూరులో ఉండి పాఠాలు చెప్తూ ఉంటారు ఆయన కూడా అవిద్య అభావ రూపమనే చెప్తారు ఎల్లం రాజు శ్రీనివాసరావు గారు ఆయన కీర్తిశేషులైన ఆయన జీవించి ఆయన అవిద్య భావరూపమని చెప్పేవారు నేను మన ఆయన గారితో టాపిక్ మీద కొంత విస్తారంగా దానికి వారు చెప్పినావాలను ఆయన కూడా అవిద్య భావరూపం అనే చెప్తారు నేను కూడా అదే మార్గాన్ని అవలంబిస్తూ ఉంటాను పూజ్య స్వామిజీ అయితే అవిద్య భావరూపము అభావ రూపము కాదు అని చాలా గట్టిగా చెప్పేవాడు ఇది దాని కథ కాబట్టి అవిద్య గురించి ఎంత గోళంలో మీరు ఏమైనా ఈ గోళంతా దేని గురించి అవిద్య గురించి కాబట్టి అవిద్యని వ్యాఖ్యానం చేద్దామని వెళ్ళి అనేక వ్యవ అనేక కక్షలు అనేక తరగతుల కింద విడిపోయి దీంట్లోనో దాంట్లోనో దాంట్లోనో పడి కొట్టుకుంటూ ఆ విద్యని ఒక మిష్టదిగానే మిగిలిపోయింది తప్ప అది ఇదవిర్థమైనది అని చెప్పగలవాడు ఇంతవరకు పుట్టలేదు తెలిసిందండి మీరు కాబట్టి అవిద్యని వ్యాఖ్యానం వాడి ఎదుట ఆ అవిద్యయే వాడిని వ్యామోహపరిచేసి నా వల్ల కాదు బాబు అనే పరిస్థితికి తీసుకొచ్చింది అని చెప్తున్నాడు నేను తెలివైన పనిచేశాను నన్ను చాలా మంది పిన్ డౌన్ చేస్తారు పిన్ డౌన్ అంటే అర్థం ఏంటంటే ఏదో ఏదో చెప్పుకుంటూ వెళ్తారు ఏదో చెప్తారు అందరూ గూడు కోసం అన్నలాగా వింటూ ఖచ్చితంగా ఏమిటంటే అలా చెప్తున్నారు అదేమిటి అని నిలదీసి అడగరు కానీ ఎప్పుడైనా ఎవరైనా నిలదీసి అడుగుతారు కానీ ఇంగ్లీష్ లో పిన్ దౌన్ అని అంటారు నిలదీసి అడగాలి అలా అడగరు ఎందుకు అడగరంటే వాళ్ళ శిష్యులు మేరపడి కరిచేస్తారని చెప్పేసి భయం ఉంటుంది తర్వాత ఆయన పెద్ద సింహాసనం మీద కూర్చుని ఏదో చెప్తూ ఉంటే ఏం నిలదీసి అడుగుతారు సో ఆయన సపోజ్ పెద్ద సింహాసనం మీద కూర్చుని వెయ్యి మంది శిష్యులు వెయ్యి మంది ఉంటారు వంద మంది శిష్యులు ఉంటారు ముందు ఆయన ఇలాగేదో మెటల్ రాడ్ ఒకటి చూసి దండం లేని దండం పెట్టుకోండి అంటారు అంటే వీళ్ళందరూ దండం పెట్టుకున్నారు ఆయన లేచి నిలబడి దానికి ఎందుకు దండం పెట్టుకోవాలన్నా అసలు అది ఏమిటది దాని యొక్క ప్రాముఖ్యం ఏంటో కొంచెం మీరు వివరించండి అని ఎవరు అడుగుతాన్ని నిలదీసి ఎవరైనా నిలదీసి అడిగితే హూష్ కాకి అక్కడ ఏమి ఉండదు ఆయన దగ్గర చెప్పడానికి ఏమి ఉండదు ఇవన్నీ కూడా ఊరికే అలమోకగా చెప్పిన ఆలోచించి చెప్పి నేను మాట్లాడడం కాదు కాబట్టి నిలదీసి అడగాలి అడిగితే నిగ్గు తేలుతుంది చెప్పిన దాంట్లో ఉంటే సారం ఏమిటో బయటకుంటుంది నన్ను నిలదీసి అడిగాను కేసులో అక్కడ నువ్వేటో చెప్పు భావరూపమా అభావ రూపమా పూజ అయితే ఘంటా బజాయించి ఇది భావరూపమని చెప్తూ ఉంటాను అది నువ్వేమిటి అని అంటే నేను అన్నాను చూడండి అందరూ భావరూపమని చెప్తున్నారు పెద్దలందరూ కాబట్టి నేను కూడా భావరూపమనే చెప్తాను కానీ అంతతోటి నేను ఆగిపోవటం లేదు నేను ఇంకో మాట కూడా చెప్తా మీరు మీరు ఈ పేచీలో పడవద్దు ఎందుకంటే ఇది ఆత్మ ఏకమా అనేకమా అలాంటిది కాదు ఆత్మ బ్రహ్మ భిన్నమా అభిన్నమా అలాంటిది కాదు అవి తత్వానికి సంబంధించిన మౌలికమైన ప్రశ్న ఇది అలాంటిది కాదు అవిద్య ఉన్నదా లేదా ఉండి మనం దాంతో సతమతం అవుతున్నామా అది లేకున్నా మనం సతమతం అని ఈ చర్చ తెలియని చర్చ కాదు సర్పము ఉందా లేదా లేదు మరి ఉందని కనపడింది అవిద్య వలన అవునండి అవిద్య ఉందా లేదా ఇప్పుడు సర్పము దగ్గరకు వచ్చి ఉందా లేదా అంటే ఏదో ఒక కొలిక్కి పట్టుకొచ్చేమన్నా అనుకుని సంతోషపడుతూ ఉంటాయి మళ్ళీ అవిద్య ఉందా లేదా అది సెటిల్ కాదు సర్పము ఉందా లేదా సెటిల్ అవుతుంది ఉందన్నా సెటిల్ అవుతుంది లేదన్నా సెటిల్ ఉంది ఎందువలన అవిద్య వలన లేదు ఎందువలన మీరు దీపం వేస్తే అది భాషించుట లేదు కనుక దాన్ని సెటిల్ చేయొచ్చు మీరు అవిద్యను సెటిల్ చేయండి చూస్తాను అవిద్య ఉందంటావా లేదంటవా ఉంది అంటే పోదు ఉందంటే ఎక్కడికి పోతుంది పోదు మత్సం ఉంది పుట్టు మచ్చుందా ఎంత సబ్బు పెట్టి కలిగిన పోదు లేదు అయితే కనపడకూడదు కానీ ఇలాగే దాంట్లో పడి మీరు బయటికి రాలేదు ఇక నేను సత్యం చెప్తున్నా హోలే నర్సీపూర్ గ్రూప్ ఈ ఆనందగిరి మొదలైన వాళ్ల గ్రూపు అవిద్య భావరూపమా భావరూపమా అనే దెబ్బలాట్లు పడి పడి పడి ఇంతవరకు అది సెటిల్ అవ్వలేదు ఒకసారి శృంగేరి స్వామి పెద్ద స్వామి ఇప్పుడున్న స్వామి కంటే పై స్వామి ఈ దెబ్బలాటను సెటిల్ చేద్దామని నిర్ణయించి ఇటువైపు పండితుల్ని అటువైపు హోలేనర్సీపూర్ స్వామీజీనే పిలిచి సచిదానందేంద్ర సరస్సు ఆయన వంద పండితులతో సమానం ఆయన్ని పిలిచి మూడు రోజులు వీళ్ళందరికీ భోజనాలు పెట్టి చర్చ పెట్టారు మూడు రోజులు చర్చ అయిన తర్వాత వీళ్ళేమన్నారంటే మేము నెగ్గాము అవిద్య భావ రూపము వీళ్ళు అన్నారు మేమే నెగ్గాము అవిద్య అభావ రూపము వాళ్ళు అన్నారు ఆ చర్చ కూడా తేరలే అంచేతనే నేనేమన్నానంటే ఈ పేచీలో మీరు పడవద్దు సర్పం ఉన్నదా లేదా దాని సంగతి చూసుకోండి అవిద్య ఉన్నదా లేదా అనే పేచీలో పడవద్దు అని నేను ఇంకో దారిని పట్టిపోయాను ఎందుకంటే నేను మిగతా ఫిలాసఫర్స్ ని రమణ మహర్షి పేచీలోకి రాలేదు నిసర్గద మహారాజు రాలేదు స్వామి రామతీర్థ రాలేదు స్వామి వివేకానంద రాలేదు ఈ పేచీలోకి వాళ్ళు పేచీని పట్టించుకోలేదు వాళ్ళు తెలియకపోవడం చేత పట్టించుకోలేదు అని నేను అనుకోవటం లేదు వాళ్ళు తెలిసి పక్కన పెట్టారని నేను అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళ దారి బలిని అయిపోతున్నాను అది దాంట్లో ఉండే మొత్తం కథంతో మీకు చెప్పారు శ్లోకం అనేసిద్దాము మీరు నిఖిలైరై అజ్ఞానం పురస్ భాతి కక్షా సుఖాసు నిరుక్తీమానం ఏ తాక్కికాదయ హర్షమిశ్రాదిస్తే ఖండనాదిక్షిత పంచదశ పాఠం అంటే ఇది పురాణకాలక్షేపంలాగా ఉండదు నీటిగా ఉండదు శాస్త్రము యొక్క లోతైన విషయములు తెలిస్తే మాత్రమే ఈ పాఠం ముందుకు నడుస్తుంది లేకపోతే నిరుక్త అభిమానం ఏ దాటికాదయ హర్షమిశ్రాది ఖండనాదిక్షిత ఇటువంటి పాఠములను వినాలి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా వినాలి మామూలుగా హరికథ విన్నట్టుగా ఉండదు స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి వినాలి బుర్ర కథ హరికథ వినడానికి మీకు తెలిసేట్లేం కావాలి ఇది కాదు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వింటూ క్రమంగా మీ లెవెల్ అండర్స్టాండింగ్ పైకి వస్తుంది మీరు కొంచెం లోతైన విషయాలని తెలుసుకోవడం అలవాట ఒకసారి అలవాటు అయిందంటే ఇది అల్పమైన విషయాలు మీకు నచ్చవు మీ స్టాండర్డ్ పెరిగిపోతుంది కాబట్టి వీడికి ఉండాలి ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని మేము నిర్వచిస్తాము దానికి డెఫినేషన్ చెప్తాము ఎందుకు చెప్తాము అంటే మా దగ్గర సర్వమును కూడా నిర్వచించే సామర్థ్యము కలదు ఎవిట సామర్థ్యము సునిశ్చితమైన బుద్ధి ఆలోచించే శక్తి ఈ రకమైన ధోరణి మేము బుద్ధిని వదులుపెట్టి ఆలోచించి చర్చించి తర్చించి పరిశీలించి పరిశోధించి దాన్ని యుదమిత్తంగా మేము తేల్చి చెప్తాము అన్నారు ఇండియాలో కార్తీకులు కార్తీక ఆలయ తార్కికులు అంటే ఎవరో కలిసిన సాంక్షులు ఇప్పుడు ఎవరో కనపడరు వీళ్ళు ఇప్పుడు మీకు పండితులు ఎవరో కనపడరు ఇప్పుడు మీకు ఇప్పుడు ఫలానా ఆయన ఉన్నారనుకోండి ఓ స్వామీజే ఉన్నారు పీఠాధిపతి పెద్దస్వామి అలాంటి అనామకుడు గురించి చెప్పట్లేదు పెద్ద స్వామి ఉన్నాడు ఆ పెద్ద స్వామి సాంఖ్యుడా వైశేషుడా నయ్యాయి ఇవేమీ గానే ఆయన అద్వైతీయ ద్వైతీయ అది కాదు ఇది కాదు ఆయన ఏదీ కాదు ఆయన ఇల్లిటర్నేట్ వీటిల్లో ఏదో ఒకటి అవ్వాలంటే బాగా లోతుగా అధ్యయనం చేసిన వాడు అవి ఉండాలి నన్ను నా దగ్గరికి వచ్చి మీరు ఎస్ఎంఎస్ పంపిస్తారా లేకపోతే ఇంకోటి పంపిస్తారంటే నేను ఏది పంపించను నాకు ఏది ఇవ్వాలి కాదు అలాగే వీళ్ళని మీరు చెప్పండి నాకు ఓ స్వామి ఈ స్వామి ఉన్నారు ఈయన సాంక్షుడు వైశేషుడు నైజాయికుడు ద్వైతే అద్వైతీ ఏదో ఒకటి చెప్పండి మీరు వాళ్ళు ఏది కాదు వాళ్ళేదో ఒకటి రెండు విశ్వాసాలను పట్టుకుని ఒకటి పూజల్ని వ్రతాన్ని పట్టుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదిగారు వీళ్ళు తాత్వికులు అంటే సాంక్షులు వైశేషికులు నైయాయికులు ముగ్గురు వీళ్ళకి ఆ పొగరు ఏటో మాకు సునిశ్చితమైన బుద్ధి గలదు మేము ఆ బుద్ధికి పదును పెట్టి దేనినైనా కూడా విచారం చేసి నిర్ధారించగలిగిన శక్తి మాకున్నది అభిమానం అంటున్నారు కదా అదే అభిమానం మీరు అభిమానం నేను దేన్నైనా వ్యాఖ్యానం ఈ రకమైన అభిమానము మీకు వెస్ట్రన్ ఫిలాసఫీలో అరిస్టాటిల్ Aristotle and reason is the reason is the way to understand anything and everything. In the sense of the reason I am doing the reason, the God is doing the reason, the reason is doing the reason. The reason is to live, the reason is to understand the reason, the reason is to understand the reason. పవర్ ఉన్నది అరి అరిస్టాటిల్ చెప్పిన మాట అదే తరువాత వచ్చిన ఫిలాసఫర్స్ అందరినీ ప్రభావితం చేస్తూ వచ్చింది అయితే కొంతకాలం తర్వాత ఇమాన్యుయల్ కాంత్ అనే ఫిలాసఫర్ వచ్చి నీ రీజన్ ఎందుకు పనికి రాదు అని కొట్టి పారేసీ వరకు ఆ రీజన్నే నడిపించింది వెస్టర్న్ ఫిలాసఫీ అదొక యుగం ఆ యుగమునకు రీజన్ యుగము అని పేరు దాన్ని ఇమాన్యుల్ కాంత్ మార్చి పాలిటిక్ ఆఫ్ రీజన్ అని ఒక క్లాస్ చేయాఖ్యానం చేసి చేసి చేసి చాలా భాగంలో రీజన్ ఉపయోగపడుతుంది కానీ ఆత్మస్వరూపాన్ని నిర్ధారించడానికి లేక విద్య యొక్క తత్వాన్ని నిర్ధారించటానికి మౌలికమైన తత్వమును నిర్ధారించటానికి రీజన్ పనికి రాదు అని కొట్టి ఆలోచన